శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య గురుదేవుల చైవరచితమైన శ్రీ వేదాంత పంచదశి చిత్రదీప మనబడు ఆరవ ప్రకరణంలో తొంభై తొమ్మిదవ శ్లోక పర్యంతం తెలుసుకున్నాం ఆత్మ చిదచిద్దు రూపం ఉన్నది అని పూర్వమీమాంసా వార్తకారులైనటువంటి కుమారుల చెప్తే ఆయనను ఖండన చేస్తూ సాంఖ్యులు ఏమంటారంటే ఆత్మ నిరంశమున్నందువలన జడము చేతనము అనేటువంటి ఉభయ రూపము ఉండుట సంభవించదు మరి మనగా కేవల జ్ఞప్తి మాత్రం ఉన్నది కేవలం ప్రకాశ స్వరూపమున్నది ఆత్మ చిద్రూపము అచద్రూపము అని ఇట్లా రూపము లేదు కేవల స్వయం ప్రకాశ స్వరూపం ఉన్నది అని సాంఖ్యులు ఆత్మ యొక్క స్వరూపాన్ని చెప్తూ అయితే సాంఖ్యులు కుమారుల బట్టు మతమును ఏ విధంగా ఖండన చేశారు వారి మతంలో ఏమి దూషాలు ప్రాప్తమవుతాయి అవన్నీ చూపెడుతూ కుమారుల భట్టు మతమును ఖండనం చేసినటువంటి ప్రకారమును శ్రీ పండిత్ పీతాంబర్జీ వారు డెబ్బైవ టిపణంలో మనకు చక్కగా తెలియజేస్తూ చూడండి ఆత్మకు జడచేతన ఉభయ రూపం మాన్నే హారే భట్ట అసంగత హ ఆత్మ జడచేతనము ఉభయ రూపం అని కుమారుల భట్టు ఏదైతే చెప్పాడో అతని యొక్క మతము అసంగతమున్నది ఎందుకనంటే న్యాయ మనుష్య ఘటే యాకే న్యాయ ఏక వస్తువు జడచేతను దోనో రూప విరుద్ధహే ఒకే ఆత్మ వస్తువు నందు ఉభయ రూపం విరుద్ధము గదా తేజస్తిమిరవత్ ప్రకాశము అంధకారము రెండు ఒక చోట ఉంటాయా ఉండవు ఎందుకు పరస్పర విరోధి ఉన్నాయి అట్లే ఈ మనుష్యుడు ఘటమున్నాడు అంటే కుదురుతుందా బాబా మనుష్యుడు చేతనము ఘటము జడము మనుష్యుడు అనేది ఘటము అనేది రెండు ప్రథమ విభక్తి బలం చేత అభేదమునందు బోధవుతుంది అక్కడ మనుష్యుడే ఘటము అంటే సంభవిస్తుందా మనుష్యుడు ఘటము అని చెప్పుట ఏ విధంగా పరస్పరం విరోధమున్నదో చీకటి వెలుగులు ఒకచోట ఉండుట ఏ విధంగా విరోధమున్నదో అట్లా ఆత్మ ఒకటే వస్తువై ఉండగా దాని అందు జడచేతన రూపం ఉభయ అంశముడు వండుట విరోధము ఎద్యపి దోనో అంశంకా అంగీకార కరే అయితే మరి సుప్తోతిత పురుషుని యొక్క అనుభవానుసారంగా నాకేమీ తెలియదు అని పరామర్శ ఏదైతే చేస్తున్నాడో గాఢం మూఢోహం నేను గాఢ నిద్రలో ఉండేంటి నేను మూఢంగా అంటే ఏమి తెలియకుండా పడుకునుంటి అనే దాన్ని బట్టి జ అంశము తెలియబడుతుంది మరి ఆ స్మృతి ఏదైతే చెప్తున్నాడో అది అనుభవ పూర్వకంగా ఉంటుంది కాబట్టి అనుభవం జ్ఞాన రూపం ఉంటుంది అందుకని జ్ఞానము కూడా ఉన్నది ఈ విధంగా జడచేతన ఉభయ రూపముగా అనుభవ ఉన్నది కదా రెండు అంశాలు స్వీకరించబడ్డాయి కదా అంటే ఉన్నాయి రెండు అంశాలు ఉన్నాయి కానీ ఈ రెండు అంశాలు చేతనం ఆత్మయే కావు తథాపి జడాంశ గోచరే అవ చేతనాంశం అగోచరహే జడాంశం ఏదైతే ఉన్నదో అది ప్రకృతి యొక్క అంశం ఉన్నది చేతనాంశం ఉన్నదో అది ఆత్మ యొక్క స్వరూపం ఉన్నది ఈ జడాంశం ఏదైతే అది తెలియబడుతుంది మరి చేతనాంశము తెలియబడటం లేదు అగోచరం అంటే స్వయంగా తానే కదా ఎవరైతే పరామర్శించి చెప్తున్నారో నిద్రనించి లేచిన తర్వాత నేను సుఖంగా నిద్రించాను గాఢం మూడోహంసప్తహ నేను ఏమి తెలియకుండా పడుకున్నాననే స్మరణ ఆ స్మరించి చెప్పేవాడి యొక్క స్వరూపమే చేతన రూపం అది అగోచరం ఉన్నది ఆత్మ ఇంద్రియాదులకు తెలియబడేది కాదు కదా మనసుకు తెలియబడేది కాదు కదా ఎతో వాచో నివర్తంతే మనసా సహా ుతే ఉపాసతే చక్షు పశ్యతిన చక్షంశ పశ్చే తదేవ బ్రహ్మత్వం విద్య నేదం యద్దం ఉపాసతే అని ఈ విధంగా ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి అవాంగ్ మనసోచరము అది వాక్కు మరియు మనసుకు అగోచరం ఉన్నది తెలియబడేది కాదు వాక్కు అనే శబ్దం చేత ఉపలక్షణంగా సకల ఇంద్రియాలకు విషయమయ్యేది కాదు అందువల్ల ఆత్మ అగోచరం ఉన్నది ఈ జడమేద ఉన్నదో గోచరం ఉన్నది అంటే తెలియబడుతుంది దోనో అంశం అనుభవ గోచరేనయి రెండు అంశాలు అనుభవ గోచరం కావు ఆత్మ అనుభావ్యము కాదు ఇంత పూర్వమే మనము మూడవ ప్రకరణంలో పదమూడవ శ్లోకంలో తెలుసుకున్నాం కదా స్వయమేవా అనుభూతిత్వాద్య నాభావ్యత జ్ఞాతృజ్ఞాన అంతరాభావాత్ అజ్ఞేయో నత్వ సత్తయా ఆత్మ స్వయమేవ అనుభూతి తో అత అనుభావ్యత నా అది స్వయం అనుభవ రూపం ఉన్నది అనుభావ్యము కాదు అంటే అనుభవింపబడుటకు యోగ్యము కాదు అనుభవింపబడుటకు యోగ్యము అనుభావ్యము అంటే అది తనకంటే భిన్నం మరి తాను తనకంటే భిన్నంగా ఉన్నాడా స్వయం హి స్వయంగానే ఉన్నాడు తాను తాను తనకంటే భిన్నంగా తన చేత కాదు ఎందుకు అనుభవ రూపుడు ఉన్నాడు ఎందుకని అనుభవ్యం కాదు ఎక్కడైతే అనుభావ్యత ఉంటదో అనుభవింపబడుటకు యోగ్యత ఉంటదో అక్కడ త్రిపుటి ఉంటది జ్ఞాత జ్ఞానము జ్ఞేయము అనుభవిత అనుభవము అనుభావ్యము అనేవి త్రిపుటి ఉంటది అక్కడ అనుభవిత అంటే అనుభవించేవాడు అనుభావ్యము అనుభవించుటకు యోగ్యము అనుభవము త్రిపుటి ఉంటుంది కానీ ఆత్మ ఎందు లేదు కదా అందువల్ల అది అనుభవ్యం కాదు అందుకని అది అగోచరు కానీ లేచిన తర్వాత సుక్తోతిత పురుషుడు అనుభవించిన దాన్నే స్మరించి చెప్తున్నాడు సుశుక్తుల్లో ఏదైతే అనుభవించాడో దాన్నే స్మరించి చెప్తున్నాడు మరి ఏది అనుభవించాడు అంటే ప్రకృతి యొక్క అంశమైనటువంటి జాడ్యాంశాన్ని అనుభవించాడు చేతనాంశాన్ని అనుభవించలే అది అనుభవ రూపం ఉన్నది మరి ఒకవేళ చేతనం కూడా అనుభవ్యము అయితే అది అనుభవ గోచరం అని చెప్పవలసి వస్తుంది అనుభవ గోచరం ఏది ఉంటుందో అది అనిత్యం ఉంటుంది అందుకని ఆత్మ అనుభావ్యం కాదు అనుభవ్యం కేవలం జాడ్యాంశం ప్రకృతి యొక్క అంశం గాఢం అనేటువంటి ఏదైతే ఉన్నదో అది అనుభవం దాన్ని అనుభవించి స్మరించి చెప్తున్నాడు లేచిన తర్వాత అంతేగాని ఆత్మ కాదు ఏకి ఆత్మ విష విలక్షణత సంభవిన ఒకే ఆత్మ ఎందు ఉన్నది అనుభవ రూపం ఉన్నది అని చెప్పుట వ్యాఘాతం తానే అనుభావ్యము మరి అనుభవ్యత ఎట్ల అవుతుంది చెప్పండి విరోధం చీకటి వెలుగులవలే అందువల్ల ఒకే ఆత్మయందు అనుభావ్యత మరి అనుభవ్యత అనేటువంటి విరుద్ధ ధర్మాలు సంభవించవు జైసే ఏకి దండకే దేఖనేతే దండి నహికయ్య ఒక వ్యక్తి నడవడానికి ఊతగా ఒక కర్రను చేపట్టాడు ఆ కర్రను చేతులో తీసుకొని ఆ వ్యక్తి గనుక వచ్చినట్లయితే ఆ వ్యక్తికి ఏమంటాం మనము దండి పురుష ఆగత దండి పురుషుడు వచ్చాడు దండం అంటే కర్ర ఆ కర్రను చేయబోని వ్యక్తి పురుషుడు వచ్చాడు అంటాము కాని ఒకే కర్రను చూసి దండి పురుష అంటావా అనలేవు కదా ఒకే కర్రను చూసి అయినా గాని ఒకే వ్యక్తిని చూసి అయినా గాని దండి పురుష అని శబ్ద ప్రయోగము చేయబడదు దండ చేతుల్లో ఉండినటువంటి పురుషుడు వస్తే దండి పురుష అనే శబ్ద ప్రయోగము జరుగుతుంది అట్లే ఇక్కడ జాద్యాంశం అనుభావ్యం ఉన్నది అనుభవ ఉన్నది కానీ ఆత్మ అనుభవ కాదు అందుకని ఉభయ రూప వ్యవహారం జరగదు చేతనమున్నది జడమున్నది చిడ రూపం ఉన్నది ఆత్మ అని ఉభయ రూప వ్యవహారము జరగదు ఎందుకు ఏకాంశం అనుభవం ఉన్నది ఏకాంశం అనుభవం లేదు అలాంటప్పుడు ఉభయ రూపం ఉన్నదని ఏ విధంగా చెప్పగలవు ఒకే దండ ఉన్నది లేదా ఒకే పురుషుడు ఉన్నాడు అనుకో అక్కడ దండీ పురుష వ్యవహారం జరగదు ఉభయ రూప వ్యవహారం విశిష్ట వ్యవహారం జరగదు అట్లే ఇక్కడ జాడ్యాంశం అనుభవం ఉన్నది చేతనాంశం కాదు కాబట్టి విశిష్ట వ్యవహారం జరగదు జడచేతన రూపం ఉన్నది వ్యవహారము జరగదు దండ ఆరు పురుషు దోను దేఖినైతే దండి కయ దండము మనకు ఆ పురుషుని చేతుల్లో కనపడుతుంది కాబట్టి అప్పుడు రెండింటిని చూస్తేనే దండి పురుషానే వ్యవహారం జరుగుతుంది కానీ ఒక దండని చూసినంత మాత్రాన దండి పురుషానే వ్యవహారము జరగదు అట్ల ఇక్కడ జాడ్యాంశం అనుభవం ఉన్నది చేతనాంశం అనుభవం లేదు కాబట్టి రెండు అనుభవానికి వస్తే జడచేతన రూపం చేత విశిష్ట వ్యవహారం జరుగుతుండే కానీ చైతన్సం ఏదైతే ఉన్నదో అది అనుభవ్యం కాదు అనుభవ గోచరం కాదు అది కానీ విశిష్ట వ్యవహారం జరగదు జడచేతన రూపం అని చప్పుటకు తైసే ఏకి జడాంశకే జ్ఞానతే ఉభయ రూప ఆత్మ నహి సిద్ధే కేవలం జడాంశం మాత్రం తెలియబడుతుంది గాఢం మూడోహం సుప్తహ అని కాని చైతన్యంశము తెలియబోటం లేదు కాబట్టి ఉభయ రూపం ఆత్మ అని ఏ విధంగా సిద్ధించదు అవరు జో చేతనాంశకు భి అనుభవ గోచరం మానే తో ఒకవేళ చేతనాంశము కూడా అనుభవ ఉంది అని స్వీకరించినట్లయితే సో జడ్ అవరు కల్పిత ఓవేగా ఎప్పుడైతే చేతనాంశం కూడా అనుభవ గోచరం ఆత్మ కూడా అనుభవానికి వస్తుంది అని అంటే ఏది అనుభవ్యం ఉంటదో అది అనుభవిత కంటే అనుభవకర్త కంటే భిన్నంగా ఉంటుంది ఏది తెలుసుకునే వానికంటే అనుభవించే వానికంటే భిన్నంగా ఉంటుందో అది జడం ఉంటుంది ఏది జడం ఉంటుందో అది అనిత్యం ఉంటుంది నశ్వరం ఉంటుంది దృశ్యం ఉంటుంది ఒకవేళ చైతనాంశం కూడా అనుభవ గోచరం ఉన్నది అనుభవ్యం ఉన్నది అనుభవానికి వస్తుంది అంటే అది జడమైపోతుంది అనిత్యమైపోతుంది ఇట్లాంటి ఆపత్తి వస్తుంది ఇప్పుడు జడచేతన ఉభయ రూపం ఉన్నది ఆత్మ అనేటువంటి కుమారుల బట్టను మనము ఈ విధంగా అడుగుదాం భట్టు మత వాళ్ళకు పూచహే ఎవరైతే ఉన్నారో వారిని ఈ విధంగా అడగాలి అంటారు ఏమయ్యా హే కుమారుల భట్టు లేదా కుమారుల భట్టు యొక్క అనుయాయులారా ఆత్మాకే జడచేతన దోనో అంశానికి కోన్ సంబంధ జడాంశము మరి చేతనాంశము ఒకే ఆత్మయందు ఉన్నాయి అని మీరు చెప్తున్నారు కదా మరి ఒకే ఆత్మయందు ఉన్నవి అనంటే ఏం సంబంధంతో ఉన్నాయి సంబంధం లేకుండా అయితే చెప్పడానికి రాదు ఒక చోటనే ఉన్నాయి ఒక చోట ఉన్నప్పుడు రెండింటికి సంబంధం ఉండాలి మరి జడాంశం నాకు చేతనాంశం నాకు రెండిటికి ఏం సంబంధం ఉన్నది చెప్పు సంయోగే తాదాత్మహే వా విషయ విషయీభావ సంబంధే చెప్పు సంయోగ సంబంధం ఉన్నదంటావా రెండింటికి తాదాత్మ్యం అంటావా వేదాంత రీత్యానైతే తాదాత్మం అంటారు నైయాయిక పరిభాష అనుసారంగానైతే సంబంధం అంటారు సంయోగ సంబంధం ఉందంటావా సమవాయ సంబంధం ఉందంటావా లేదా తాదాత్మ సంబంధం ఉందంటావా లేదా విషయ విషయీభావ సంబంధం ఉంది అంటావా ఏం సంబంధం ఉంది చెప్పు అని ఈ విధంగా మూడు వికల్పాలు చేస్తే ఒక్కొక్క వికల్పం కూడా సంభవించదు అని అంటూ ఖండన చేస్తున్నాడు ప్రథమ పక్ష ఆత్మకు అనిత్య రూపత ఊవేగి మొదటి పక్షాన్ని స్వీకరించినట్లయితే ఆత్మకు అనిత్యత్వ దోషము ప్రాప్తమవుతుంది మొదటి పక్షం సంయోగం జడ అంశమునకు చతనాంశమునకు సంయోగ సంబంధం ఉంది అని చెప్పినట్లయితే ఆత్మకు అనిత్యత్వ దోషము సంక్రమిస్తుంది ఎందుకంటే సంయోగము ఎక్కడ చెప్తారు చెప్పండి నైయాకులు తార్కికులు దో ద్రవ్యనక సంయోగోహే ద్రవ్యవరేవ సంయోగ రెండు ద్రవ్యాలకే సంయోగము చెప్పవలసి ఉంటుంది ద్రవ్యం దేనికంటారు గుణ క్రియ ఆశ్రయత్వం ద్రవ్యత్వం సమవాయి కారణత్వం వా ద్రవ్యత్వం అని ఈ విధంగా ద్రవ్యం యొక్క లక్షణం చెప్తారు గుణమునకు క్రియకు ఏది ఆశ్రయము అది ద్రవ్యం అంటే గుణము క్రియ దేని ఎందు ఉంటుందో అది ద్రవ్యం అనబడుతుంది మరి ఆత్మ ద్రవ్యమా బాబా ఆత్మయందు గుణాలు ఉన్నాయా క్రియ ఉన్నదా సాక్షి చేత కేవలం నిర్గుణశ్చ నిర్గుణం నిష్క్రియం నిష్కలం అని ఈ విధంగా శృతులు చెప్తూ ఆత్మయందు క్రియ లేదు గుణము లేదు ఎప్పుడైతే క్రియకు గుణమునకు ఆశ్రయం కాదు ఆత్మ అది ద్రవ్యం ఒకవేళ నైయాయకులు తార్కికులు ఆత్మ ద్రవ్యంలో గణ చేశారు ఎప్పుడైతే ద్రవ్యముగా చెప్పారో ఆ సంయోగము చెప్పాలంటే సవయవ పదార్థాలు అందే సంయోగం చెప్పాలి నిర్వయవ పదార్థానికి సంయోగం చెప్పడానికి అవకాశం లేదు ఒకవేళ ఆగ్రహం చేత అభినివేశం చేత ద్రవ్యముగా స్వీకరించినట్లయితే ఆత్మ అనిత్యం గుణమునకు క్రియకు ఆశ్రయం అయితే గుణకు క్రియానికి ఆశ్రయం ఏది ఉంటుందో అది అనిత్యమే ఉంటుంది నిత్యం అవడానికి వీళ్ళది సవయవ పదార్థాలలోనే సంయోగం ఉంటుంది సవయవం అని చెప్పాల పడుతుంది గుణమునకు ఆశ్రయం ఉంది అని చెప్పాల పడుతుంది ఆశ్రయం ఉందని చెప్పవలసి వస్తుంది మరి ఎప్పుడైతే సవయవము గుణాశ్రయము క్రియాశ్రయం ఆత్మ అంటే అది అనిత్యం అందుకని కా అయితే దో ద్రవ్యానికే సంయోగకే నియమితే రెండు ద్రవ్యాలదే సంయోగం అవుతుంది అని చేత ఆత్మను ద్రవ్యం అని చెప్పినట్లయితే అనిత్యం అయిపోతాయి అందుకని సంయోగ సంబంధం చెప్పడానికి రాదు ఇక రెండో పక్షము తాదాత్మం లేదా సమవాయ సంబంధం చేత ఉంటాయి ఈ జడము చేతనాంశం రెండో ఆత్మ ఎందు అంటే ద్వితీయ పక్ష విష చిజ్జడ దోనో అంశానికి ఏక స్వరూప తాకే కరి ఈ రెండు కూడా ఒకే ఆత్మ యొక్క స్వరూపముగా చెప్తున్నారు కదా ఉభయ రూపము అని చెప్తున్నారు కదా కుమారులు బట్టు చిజ్జడ రూపం ఉభయ రూపం ఉన్నది అన్నారు కదా మరి ఒకే ఆత్మ యొక్క స్వరూపమే అని చెప్పవలసి వస్తుంది అంటే జడము కూడా ఆత్మ యొక్క స్వరూపమే అంటే ఆత్మ కూడా జడమే అని చెప్పవలసి వస్తుంది జడంశ చేతను ఓవేగా చేతనాంశ జడు గోవేగా ఒకే స్వరూపం కదా ఆత్మ యొక్క స్వరూపమే జడము చేతనం అంటే జడాంశం చేతనం కావచ్చు చేతనాంశం జడం కావచ్చు ఇట్లాంటి ఆపత్తి వస్తుంది అందుకని తాజాత్మ సంబంధము చెప్పడానికి కదా తాదాత్మం అంటే దేనికంటారు అభేదుకు తాదాత్మక అభేదంకే తాదాత్మ అంటారు మరి జడము చేతనం రెండు అభేదం అని అంటే జడము చేతనం అయితే చేతనం జడమైతే మరి ఆత్మ కూడా జడమని చెప్పవలసి వస్తుంది ఇట్లాంటి ఆపత్తులు ఉభయ రూపం చెప్పడానికి రాదు ఈ రెండు దోషాలు వస్తున్నాయని చెప్పి విషయ విషయీభావం అనేటువంటి తృతీయ పక్షాన్ని ఒకవేళ స్వీకరించినట్లయితే అప్పుడు ఏమవుతుందో తెలుసా తృతీయ పక్షి విషయ దోను ఘతికి న్యాయ అనాత్మత ఓవేగి విషయ విషయి ఈ రెండు శబ్దాలకు అర్థం తెలుసుకోండి మొదలు విషయము అంటే తెలియబడున్నది అని అర్థం విషయమనే శబ్దాలు అనేక అర్థాలు ఉంటాయి శబ్ద స్పర్శ రూపరసగంధాది విషయాలకు కూడా విషయాలు అంటారు ఏ విధంగా ఒక గ్రంథంలో విషయ సూచిక అని ఉంటది అంటే ప్రధాన చర్చనీయ ఎక్కడెక్కడ ఉన్నాయో వాటికి విషయములు అంటారు అది ఇప్పుడు మనం సత్సంగం లోపల చింతన చేస్తున్నాం ఆత్మ ఉభయ రూపం అనేది కుమరలు పట్టు వారు చెప్పినటువంటి విషయం ఇది విషయం అనబడుతుంది కదా ఇక మరి విషయం అనే శబ్దానికి తెలియబడున్నది అని మరొక అర్థం ఉన్నది ఇప్పుడు అయం ఘట అనే జ్ఞానం అనుకోండి ఇది ఘటం అనే జ్ఞానం అయింది ఎవరి అని అంటే జ్ఞానం అయితే నిర్విషేయకం ఉండదు బ్రహ్మ జ్ఞానం ఉండాలి బ్రహ్మ జ్ఞానం ఉండని స్మృతి ఉండని జ్ఞానం అన్నప్పుడు నిర్విషయక జ్ఞానం ఉండాలి దానికి ఒక విషయం అంటూ ఉండాలి ఇప్పుడు ఏం జ్ఞానం కలిగింది అంటే ఏం చెప్తాడు ఘట జ్ఞానమైంది అంటాడు అంటే తెలియబడింది అని అర్థం జ్ఞానము చేత తెలియబడింది అదే జ్ఞేయం ఉంటుంది అదే విషయం ఉంటుంది ఇక దాన్ని తెలుసుకునేది ఏదైతే ఉంటుందో జ్ఞానానికి విషయం ఘటం జ్ఞానము విషయి అనబడుతుంది జ్ఞానము విషయి అంటే దాని విషయీకరించున్నది తెలియజేయున్నది అది విషయి అనబడుతుంది తెలియబడేది విషయం అనబడుతుంది ఆ విధమైనటువంటి విషయ విషయీభావం సంబంధం రెండిట్లో ఏ విధంగా ఘటనలో ఉందో అట్లే ఇక్కడ కూడా చెప్తే ఇక్కడ జడమున్నది చేతనంశం ఉన్నది రెండిట్లో చేతనం జ్ఞప్తి రూపం కాబట్టి ఇది విషయి అని చెప్పి జడము అది విషయము అని చెప్పినట్లయితే మరియు ఉల్ట జడాంశం విషయి చేతనాంశం విషయము ఈ రెండింటికి విషయి విషయి పరస్పరం ఉన్నది అని అంటే అప్పుడు రెండింటిలో కూడా అనాత్మత్వ దోషం వచ్చేస్తుంది అనాత్మైపోతాయి ఏది విషయం అది అనాత్మనే ఉంటుంది జడమే ఉంటుంది దృశ్యమే ఉంటుంది జాడ్యాంశం అయితే అది జడం అందులో వాదం లేదు కానీ ఆ జడానికి చేతనాంశం కూడా విషయం విషయ విషయభావం పరస్పరం చెప్పినట్లయితే అప్పుడు ఆ చైతన్యం కూడా అనాత్మ అయిపోతుంది అది కూడా విషయం అంటే ఇట్లాంటి దోషాలు రెండు ఏకత్ర ఒకే ఆత్మ ఎందు రూపం ఉండాలంట రెండు అంశాలు ఉన్నాయని చెప్పుట ఇది అసంగతము మరి శృతి విష ఆత్మకు విజ్ఞాన ఘనహీ కయాహే శృతి ఎందు ఆత్మను ఏమని చెప్పింది విజ్ఞాన ఘనము అని చెప్పింది ప్రజ్ఞాన ఘన విజ్ఞాన ఘన విజ్ఞానం ఆనందం బ్రహ్మ సత్యం జ్ఞానం ఆనందం బ్రహ్మ అని ఏ విధంగా జ్ఞాన రూపం అని చెప్పింది ఉన్నది జడ రూపం అని చెప్పలే అయితే ఆత్మాకి అర్ధ జడ రూప తామే ప్రమాణక అభావే అర్ధ జడ రూపం అంటే ఆత్మ సగం జడమున్నది సగం చేతనం అని ఏ విధంగా చెప్పొచ్చావు బాబా దీనికి మహాత్ములు ఒక న్యాయం చెప్తారు అర్ధ జరతీయ న్యాయం అంటారు జర అంటే ముసలితనం అర్ధ జర అంటే సగం వరకు ముసలు సగం వరకు యువకుడు అని విధంగా చెప్పొచ్చా బాబా ఒకే వ్యక్తి అంది సగం వరకు ముసలివాడు సగం వరకు యువకుడు అర్ధ జరితీయ న్యాయం అంటారు ఈ విధంగా చెప్పొచ్చా విరోధము అసంభవము అర్ధ జరితీయ ఆత్మ సగం జడమున్నది సగం చేతనం అని చెప్పుట విరోధము ఆత్మ జడచేతనం ఉన్నదనే విషయంలో ప్రమాణం ఎక్కడా లేదు అందువల్ల త్మాకే జాకి సంపాదకు స్మృతి కహి సో సుప్తి స్థిత అజ్ఞానంశకు హి విషయ అయితే మేము అనుభవం చూపెట్టాము కదా స్వామిజీ అంటాడు కుమారుడు భటు సుప్తోత్త పురుషుడు అంటే నిద్ర నుంచి మేలకాంచిన పురుషుడు గాఢం మూడోహం సుప్తహ అని అంటున్నాడు కదా ఆ స్మరించి చెప్పడం అనేది ఏదైతే ఉన్నదో అది జ్ఞానం జ్ఞానం లేకుండా ఆ జాడ్య అనుభవం యొక్క స్మృతి కలగడానికి వీల్లేదు స్మృతి అంటేనే జ్ఞానం కదా అప్రమారూప జ్ఞానం జ్ఞానాంశం ఉన్నది మరి ఆ జాడ్యమును వ్యక్తం చేస్తున్నాడు కాబట్టి జడంశం కూడా ఉన్నది అని మేము ఉత్ప్రేక్ష చేశామా లేదా ఊహించి మేము అనుభవాన్ని చూపెట్టామా లేదా అని ఒకవేళ కుమారులు పట్ట అంటే ఈ పరామర్శ ఏదైతే ఉందో ఈ స్మృతి ఏదైతే ఉందో సుశుక్తి మే స్థిత అజ్ఞానంశకు హీ విషయ కరే హే సుశుక్తిలో తాను అనుభవించినటువంటి అజ్ఞానాంశం ఏదైతే జడాంశం ఉన్నదో నాకు ఏమీ తెలియకుండా మూఢంగా పడుకున్నాను అనేటువంటి ఏ అనుభవం యొక్క స్మరణ ఉన్నదో అది అజ్ఞానాంశాన్ని విషయం చేస్తుంది చేతనాన్ని కాదు చేతనం అయితే అది అనుభవ రూపం ఉన్నది అనుభావ్యం కాదది ఆత్మతాకి జడతాకు నహి ఆత్మ యొక్క జడత్వాన్ని విషయం చేయడంలే అజ్ఞానాంశం ప్రకృతి యొక్క అంశం అనేటువంటి జడాంశంను విషయం చేస్తుంది గాని ఆత్మలో జాడ్యత లేదు ఆత్మ యొక్క జడాంశాన్ని విషయం చేయడం లేదు ఈ స్మృతి ఇసు ఆత్మకి జడచేతన ఉభయ రూపత అసంగత ఆత్మలో జడాంశం ఉన్నది చేతనాంశం ఉన్నది అందుకని ఆత్మ జడచేతన ఉభయ రూపం ఉన్నది అత్యంత అసంగతము అది యుక్తి ముందు నిలబడటం లేదు దానికి ఏమి ప్రమాణము లేదు అందుకని కుమారుల భటు గారి యొక్క మతము అత్యంత అసంగతము అని సాంఖ్యులు కుమారుల మతాన్ని ఖండిన చేసినారు మరి ఆత్మ ఏది జడచేతను ఉభయ రూపం కాకపోతే మరి ఆత్మ ఏది దాని స్వరూపం ఏమిటి చెప్పండి అని అంటే స్వయం ప్రకాశ రూపము విజ్ఞానమానందం బ్రహ్మ ప్రజ్ఞాన గణ హేవ ప్రజ్ఞానం బ్రహ్మ అని ఆత్మను జ్ఞప్తి రూపముగా శృతి బోధించింది అందువల్ల ఆత్మ స్వయం ప్రకాశము అని సాంఖ్యులు ఆత్మను స్వయం ప్రకాశ రూపంగా సిద్ధి చేసినారు ఆత్మ కూడా స్వయం ప్రకాశం ఉన్నది అసంగమున్నందున ప్రధానమే పురుషునికి భోగాప వర్గములు ఇస్తుంది భోగం అంటే సుఖ దుఃఖ రూప అన్యతర సాక్షాత్కారం అంటే ఆ పురుషుని యొక్క కర్మానుసారంగా జీవుని యొక్క కర్మానుసారంగా అసంగము అని చెప్తారు మళ్ళీ అతనికి భోక్తృత్వం కూడా ఉంది చెప్తారు కానీ కర్తృత్వం లేదు అతడు ఏమి చెయ్యడు కాని అనుభవిస్తాడు భోక్తృత్వం ఉంది ఆ భోక్తృత్వం కూడా ప్రధానమే సుఖ దుఃఖాలను ఆ పురుషునికి అందజేసి భోగమును ఇస్తుంది మోక్షమును కూడా ప్రధానమే ఇస్తుంది అని చెప్పినారు ఇక ఒకే ఆత్మ ఉన్నది అది వ్యాపకం ఉన్నది అసంగం ఉన్నది అని చెప్పినట్లయితే మరి ఒకే ఆత్మ అయితే ఒకడు ముక్తుడైతే అందరు ముక్తులు కావలసినటువంటి ప్రసంగం ఏర్పడుతుంది ఆత్మ ఒకటే కదా అందరిలో ఉన్న ఆత్మ ఒకటే కాబట్టి అందరు ముక్తులు కావాలి అనేటువంటి ప్రసక్తి ఏర్పడుతుంది అని చెప్పి వాళ్ళు ఈ అపవర్గం యొక్క అంటే మోక్షం యొక్క వ్యవస్థ కోసము వారు ఆత్మలు నానా అని స్వీకరించినారు అనేకముని స్వీకరించినారు అనేకము స్వీకరించినట్లయితే ఒకడు ముక్తుడైతే మరొకడు ముక్తుడు కావాలనేటువంటి ఆపత్తి రాదు ఎందుకంటే ఏ పురుషుడైతే గురుశాస్త్రాన్ని ఆశ్రయించి సాధనలు చేసి ముక్తుడవుతాడో అతడే ముక్తిని చెందినట్లు మిగతా వాళ్ళు సాధనలు చేయలేదు కాబట్టి వాళ్ళు ముక్తులు అందుకని బంధ వ్యవస్థ అయితది ఎప్పుడు ఆత్మ నానత్వాన్ని స్వీకరించినప్పుడు అని ఆత్మ యొక్క నానత్వాన్ని స్వీకరిస్తారు ఆత్మకు భోక్తృత్వాన్ని స్వీకరిస్తారు ప్రధానమే స్వయంగా స్వతంత్రంగా జగత్తును నిర్మాణం చేస్తుంది పురుషునికి భోగ మోక్షాలు అని ఈ విధంగా సాంఖ్యులు చెప్తారు ఇరవై అంకము ప్రకృతి కల్పనాయా ప్రయోజనమాహా చిత్త ప్రకృతిని కల్పించుటయందు ప్రయోజనం అంటే చేతనానికి భోగ మోక్షాలు ఇచ్చుట కోసము నిర్మాణం కోసము ప్రకృతిని కల్పన చేయవలసి వచ్చింది అని చెప్పినారు ముప్పైవ అంకం చూడండి చిత పురుషస్ ఇది యావత్ చిత అంటే పురుషుని కోసము పురుషునికి భోగ ఇవ్వడం కోసము ప్రకృతి ప్రవృత్తమైంది ప్రకృతిని కల్పన చేయవలసి అని చెప్పినారు నూరవ శ్లోకానికి అవతారీఖ చూడండి ముప్పై అంకం నను చిత అసంగేనా ప్రకృతి పురుషయోహో అత్యంత వివిక్తత్వాత్ ప్రకృతి ప్రవృత్య కతం పురుషస్ భోగాప వర్గౌ ఇత్యా తయో వివేక అగ్రహణాత్ పురుషే భోగాప వర్గౌ వ్యవహ్రియేత శంకాకారుడు ఏమంటాడంటే చి అంటే పురుషునికి అసంగుడని చెప్పారు కదా మీరు పురుషుడు అసంగుడు అసంగుడు అంటేంది దేనితో సంబంధం లేనటువంటి వాడు అలాంటప్పుడు ప్రకృతి పురుషయోహో అత్యంత వివిక్తత్వాత్ ప్రకృతితోనూ కూడా ఏం సంబంధం లేదని చెప్పాలి కదా అసంగోయం పురుష అసంగో నహి సజ్జతే అని శృతి చెప్పిన ప్రకారంగా పురుషుడు ఎప్పుడైతే అసంగుడు ఉన్నాడో దేనితో సంబంధం లేదు అప్పుడు ప్రకృతి చేత కూడా సంబంధం లేనివాడుగానే చెప్పవలసి ఉంటుంది అప్పుడు ప్రకృతి వేరు పురుషుడు వేరు భిన్నులు ఇద్దరు ప్రకృతి పురుషయోహ అత్యంత వివిక్తత్వాత్ ప్రకృతి మరియు పురుషుడు అత్యంత భిన్నులైనందువలన ఏం సంబంధం లేనందువలన ప్రకృతి ప్రవృత్యా కథం పురుషస్ భోగాప వర్గం ప్రకృతి యొక్క ప్రవృతి చేత ప్రకృతి అంటే వాళ్ళు ప్రధానం అంటారు కదా త్రిగుణాల యొక్క సామ్య రూప ప్రధానము పురుషునికి భోగ అని చెప్పారు కదా మరి పురుషునికి ప్రకృతికి ఏం సంబంధమే లేదు సంబంధం లేనప్పుడు అత్యంత వివిక్తం అయినప్పుడు అత్యంత భిన్నులైనప్పుడు మరి ప్రకృతి పురుషునికి భోగ మోక్షాలు ఎలా ఇస్తుంది అండి సంభవించదు ఇత్యాసంఖ్య తయో వివేక అగ్రహణాత్ పురుషే భోగాప వర్గౌ అయితే అత్యంత వివిక్తం ఉన్నారు ప్రకృతి పురుషుడు ఇద్దరు కూడా కాని అత్యంత భిన్నులు ఉన్నారు గ్రహణం అంటే జ్ఞానం లేనందు వల్ల అభేద చేత ఈ భోగ వ్యవహారము జరుగుతుంది ప్రకృతి పురుషునికి భోగ ఇస్తుంది శ్లోకము నూరు అసంగయా బంధ మోక్ష గ్రహాన్మత బంధ ముక్తి వ్యవస్థం పురువేశామి వచ్చి అసంగమైనటువంటి ఏ చేతనం అంటే పురుషుడు ఉన్నాడు ఆ పురుషునికి మరి ప్రకృతికి అత్యంత భేదమున్నది అనేటువంటి గ్రహణం అంటే జ్ఞానము లేనందువల్ల అగ్రహణం ఉన్నందువల్ల భ్రాంతి బంధ మోక్షాలు స్వీకరించడం జరిగింది ప్రకృతి పురుషునికి భోగ మోక్షాలు ఇస్తుంది అనే వ్యవహారం జరుగుతుంది అభేద్రాంతి చేత తాదాత్మ అధ్యాస చేత ఈ భోగ మోక్ష వ్యవహారం సంభవిస్తుంది కానీ స్వరూపం చేత పురుషుడు అసంగుడు ఉన్నాడు దేవరితో సంబంధం కలిగినవాడు కాదు ప్రకృతి వేరు పురుషుడు వేరు అయినా గాని అత్యంత వివిక్తము ఉన్నారు అనేటువంటి జ్ఞానము లేదు అభేదభ్రాంతి అయింది అందువల్ల భోగ మోక్ష వ్యవస్థ బంధమోక్ష అని వాళ్ళు చెప్తూ బంధము మరియు మోక్షం యొక్క వ్యవస్థ విభాగం ఏదైతే ఉండదు దాని కోసము పూర్వేశాం అంటే పూర్వము ఏ నయ్యాయి కాదు చెప్పారు అదే విధంగా సాంఖ్య కూడా చేతన రూప ఆత్మ భేదము చెప్తారు అంటే బంధ మోక్ష వ్యవస్థ కోసము ఎందుకంటే ఒకటే ఆత్మ అది వ్యాపకంగా ఉండదంటే ఒకే ఆత్మ ముక్తి ముక్తుడైతే మరి అందరు జీవులు కూడా ముక్తులు కావాలి ఎందుకు అందరిలో ఉన్నది ఒకటే ఆత్మ కదా ఆత్మ ఏకం కదా మరి ఏకమైనప్పుడు ఒక ముక్తులు అందరు ముక్తులు కావాలి అనేటువంటి ఆపత్తి వస్తుందని తార్కికులు అంటే నైయాయికులు వైశేషికులు మరియు ప్రభాకరులు వారు ఆత్మ నానత్వాన్ని స్వీకరించారు కదా అదే విధంగా ఈ సాంఖ్యులు కూడా బంధ మోక్ష వ్యవస్థ కోసము ఆత్మ నానత్వాన్ని స్వీకరిస్తున్నారు అని శ్లోకార్థం ముప్పై మూడో అంకం తార్కికాది ఇవ సంఖ్య ఆత్మ భేదో అంగీక్రియతేహ పురుషుడు అసంగము అని మరి ఆ అసంగమైన పురుషుని ప్రకృతి భిన్నంగా ఉన్నది భేద జ్ఞానము లేనందువలన బంధ వ్యవస్థ భోగాప ప్రకృతి పురుషునికి ఇస్తుంది అని చెప్పి ఈ బంధమోక్ష వ్యవస్థ ఏదైతే ఉందో ఆత్మ ఒకటే అయితే ఒకడు ముక్తుడైతే అందరు ముక్తులు కావాలనేటువంటి ఆపత్తి వస్తుందని చెప్పి వాళ్ళు ఆత్మ నానత్వాన్ని పూర్వేశాం ఇవ పూర్వము తార్కికుల సాంఖ్యులు కూడా ఆత్మభేదాన్ని స్వీకరించారు ఆత్మ స్వీకరించారు ఆత్మలు అనేకమున్నాయి ఒకటే ఆత్మ కాదు అని ఆత్మభేదాన్ని స్వీకరించారు సాంఖ్యులు కూడా ముప్పై అంకం చూడండి ప్రకృతి సద్భావే పురుషస్ అసంగత్వే చ శ్రుతి ఉదాహరతి అయితే పురుషుడు అసంగుడు ఉన్నాడు మరి పురుషుని కంటే భిన్నంగా ప్రకృతి అనేది ఒకటి ఉంది అనే విషయంలో శృతి ప్రమాణాన్ని ఇస్తున్నారు సాంఖ్యులు మహత పరమ వ్యక్తం ఇది ప్రకృతి రుచ్యతే శ్రుత వాసంగత స్ఫుట కఠోపనిషత్తుల్లో ఈ ప్రసంగం వస్తుంది इंद्र मन मन परा बुद्धि अव्यक्ता पुर पर पुरुषापरम कि अगर प्रसंग इंद्रिय कटे अर्थम शब्द स्पर्श रूप रसगंध विषया उन्नायो इवी ఇంద్రియాల కంటే కూడా బలవర్తము ఇంద్రియభ్య పరాహ్యార్థ ఎందుకంటే విషయమును దర్శించినంత మాత్రం చేతనే పురుషుణ్ణి బంధిస్తుండే అసలు విషయము అనే శబ్దము నిష్పత్తియే దాని ధాతార్థం ఏమున్నదంటే విష్ణు బంధనే విష్ణు అనేటువంటి ధాతువు చేత ఏర్పడినటువంటిది విషయ శబ్దము ఆ విష్ణు ధాతువు యొక్క అర్థం ఏంది అని అంటే అని అర్థం ఎందుకు విషయము పురుషుణ్ణి బంధిస్తుందా లేదా ఆ విషయంతో బద్ధుడైపోతాడు ఎవరికైతే ఇంద్రియ నిగ్రహము మనో నిగ్రహం లేదో శమధమాదులు లేవో అటువంటి వాడు విషయాలతో బద్ధుడైపోతాడు మరి ఇప్పుడు బద్ధుడు కావడానికి కారణం ఎవరైనా విషయమే అయింది కదా అందుకని ఇంద్రియాల కంటే కూడా విషయములు బలవత్తరములు అని చెప్పబడ్డాయి అర్థే బెస్తపరం మనహ ఆ అర్థముల కంటే బలవత్తరమైంది మనస్సు మనస్సులో ఇచ్చాది వృత్తులు ఉదయిస్తేనే కదా విషయాలతో బద్ధుడవుతాడు అందుకని విషయాల కంటే కూడా మనసు చాలా బలిష్టమైంది అని చెప్తున్నాడు మనసు అస్తు పరా బుద్ధి ఆ మనసు కంటే బుద్ధి శ్రేష్టము బుద్ధి రాత్మా మహాన్ పర ఆ బుద్ధి కంటే సమష్టి బుద్ధి మహత్తత్వం అంటారు అది శ్రేష్టమైంది మహత పరం ఆ మహత్తత్వం కంటే కూడా శ్రేష్టమైంది అవ్యక్తము అంటే ప్రధానము ఈ సంఖ్యలు చెప్పేటువంటి ప్రకృతి అవ్యక్తమన పడుతుంది అవ్యక్తమన్నా ప్రకృతి అన్నా ప్రధానం అన్నా అజ్ఞానం అన్నా మాయ అన్నా అవిద్య అన్న ఇవన్నీ వాళ్ళ వాళ్ళు చెప్పుకునేటువంటి పరిభాషక శబ్దాలు వస్తువు ఒకటే కానీ మహత్తత్వం కంటే శ్రేష్ఠమేవలు అజ్ఞానము లేదా ప్రధానము అవ్యక్త పురుష పరహ అని మళ్ళీ ముందు చెప్పింది శృతి అవ్యక్తం కంటే పురుషుడు వేరుగానే ఉన్నాడు పురుషుడు శ్రేష్ఠుడు అని చెప్పింది చూడండి అవ్యక్తము అని ప్రధానం ఒకటి ఉందని శృతి ప్రమాణం ఉంది కదా అట్లే అసంగోహి అయం పురుష అసంగో నహి సజ్జతే అని అంటూ గృహదరణ యొక్క శృతి నాలుగు మూడు పదిహేను ఈ విధంగా శృతి ప్రమాణాలు ఉన్నాయి ఏ విషయంలో అంటే ప్రకృతి అనేది ఒకటి ఉంది ప్రకృతి కంటే భిన్నంగా అసంగమైనటువంటి పురుషుడు ఒకటి ఉన్నాడు అనే విషయంలో శృతి ప్రమాణాలు కూడా ఉన్నాయి అందుకని పురుషుడు అసంగుడు అతని భిన్నంగా ప్రకృతి ఉన్నది ఆ ప్రకృతి మూడు గుణాల యొక్క సామ్యావస్థ రూప ప్రధానం అనబడుతుంది ఆ ప్రధానము స్వతంత్రంగా జగత్తు ఉత్పన్నం చేస్తుంది అని వాళ్ళు చెప్తారు ఇప్పుడు నూట రెండవ శ్లోకానికి అవతారిక చూడండి ఏవం జీవ విషయా వాది విప్రతిపత్యం ప్రదర్శయ ఈశ్వర విషయా తాం ప్రదర్శయుతం ఈశ్వర రూపం తావత్ స్థాపతి చిత్సన్నిధ్ ఇది ఇంత దగ్గర సాయంకుల పర్యంతము జీవుని విషయంలో ఎవరెవరు ఏ విధంగా తెలుసుకొని భ్రాంతిలో పడ్డారు ఆ విషయం అంతా సవిస్తరంగా చెప్పాడు ముందు కూడా ఒక చోట చెప్తాడు ఉద్యారణ గురుదేవులు లోకాయతాది సాంఖ్యాంత జీవే విభ్రాంతి ఆశ్రితాహ తృణార్చకాది యోగాంత ఈశ్వరే భ్రాంతి ఆశ్రితాహ జీవుని యొక్క స్వరూపం ఎవరెవరు ఏ విధంగా తెలుసుకొని భ్రాంతిలో పడ్డారనే విషయం ఎక్కడి నుంచి మొదలు పెట్టాము లోకాయతులు అంటే చారవాకుల నుంచి మొదలు పెట్టాం అక్కడ నుంచి ఎవరెవరు ఏ విధంగా జీవన విషయంలో తెలుసుకున్నారు సాంఖ్యుల పర్యంతం వీళ్ళందరూ కూడా జీవన విషయంలో భ్రాంతులు పడ్డారు వీరెవరు కూడా ఉపనిషత్ అనుసారంగా శృతి అనుసారంగా తెలుసుకోలేదు అని జీవ విషయంలో వాది విప్రతిపత్తిని అంటే అనేక మతవాదుల యొక్క విరుద్ధ మతాన్ని చూపెట్టి అసలు ఆత్మ యొక్క స్వరూపం ఏమిటి అంటే మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాము ఆత్మ అసంగం ఉన్నది ఏకమున్నది విభు ఉన్నది స్వయం ప్రకాశం ఉన్నది ఇది ఆత్మ యొక్క నిజ స్వరూపం ఇక దాన్ని వాళ్ళు అనేక రకాలుగా చెప్పుకున్నారు అది భ్రాంతి అని మనం చెప్పుకుంటూ వచ్చాం సరే ఇప్పుడు ఈ ఆత్మ విషయక విప్రతిపత్తిని చూపెట్టి ఈశ్వరుని విషయంలో ఎవరెవరు పొరపాటు పడ్డారు ఎవరెవరు శృతి విరుద్ధంగా తెలుసుకుని భ్రాంతిలో పడ్డారు ఆ విషయాన్ని చెప్పటప్పుడు ఉపక్రమిస్తున్నాడు చిత్సన్నిధౌ ప్రవృత్త ప్రకృతి ఆమకం ఈశ్వరం బ్రువతే యోగా సజీవే పర చిత్ సన్నిధవు చైతన్య యొక్క సన్నిధిలో ప్రవృత్తమైనటువంటి ప్రకృతి ఏదైతే ఉందో ఆ ప్రకృతికి నియామకుడు ఎవరైతే ఉన్నాడో అతడు ఈశ్వరుడు అని ఈశ్వరుని యొక్క స్వరూపం యోగా యోగులు చెప్తారు పతంజలి భగవాన్ చేత విరచితమైనటువంటి యోగ శాస్త్రము దాని అనుయాయులు కొంతమంది ఉన్నారు కదా యోగులు వాళ్ళు చేతనం యొక్క సన్నిధిలో ప్రకృతి ఏదైతే ఉందో ఆ ప్రకృతికి నియామకుడు ఈశ్వరుడు అని ఈశ్వరుని యొక్క స్వరూపాన్ని చెప్పినారు కానీ వేదాంత సిద్ధాంతానుసారంగా మాయా విశిష్ట చేతనం ఈశ్వరుడు మాయను అభిమానించి మాయతో తాదాత్మ్యం అప్పుడు మాయా విశిష్టుడు అయితాడు ఆ మాయా విశిష్ట చేతనము మాయా ఉపాధి కలిగినటువంటి చేతనం ఈశ్వరుడు అని వేదాంత సిద్ధాంత అనుసారంగా చెప్పబడింది ఇక యోగులు ఈశ్వరుడు అనేవాడు పరమాత్మ అని చెప్పకండి అతడు ఒక పురుష విశేషం అంటే ఏ విధంగా మనుషుల్లోనే చూడండి ఒక జ్ఞాని పురుషునికి అజ్ఞానికి తేడా ఉంటుందా లేదా జ్ఞాని అయితే తన యొక్క మనస్సును ఇంద్రియాలను తన అదుపులో పెట్టుకోగలుగుతాడు అజ్ఞాని అయితే ఇంద్రియాలకు మనస్సుకు వశగతుడయ్యి విషయాల్లో పడి అతడు పతనమవుతాడు సంసారానికి గురవుతాడు మరి ఇప్పుడు అజ్ఞాని పురుషునికంటే మహాత్ములలో విశేషం ఉన్నదా లేదా మరి అజ్ఞ పురుషుడు ఒక మానవుడే మరి జ్ఞాని కూడా ఒక మానవుడే ఇద్దరు మనుషులే కానీ ఈ జ్ఞాని ఎందు విశేషత ఉన్నదా లేదా ఏమన్నా అట్లా అజ్ఞాని పురుషుల కంటే జ్ఞాని పురుషుడు ఏ విధంగా విశిష్టుడో అట్లా ఈశ్వరుడు కూడా ఒక పురుషుడ విశేషమే పరమాత్మ అది ఇది చెప్పకండి ఒక పురుష విశేషం క్లేశ కర్మ విపాకత దాసయేహి అపరామృష్ట పురుష విశేష ఈశ్వర అని అంటూ సూత్రాన్నే ప్రవృత్తం చేసినాడు అది తర్వాత మనకు నూట ఐదో శ్లోకంలో వస్తుంది ఇప్పుడు ఇంతకు తెలుసుకోన్రీ చేతన సన్నిధిలో ప్రకృతి ఏదైతే ప్రవృత్తమవుతుందో ఆ ప్రకృతికి నియామకుడు ఈశ్వరుడు అని యోగులు చెప్తారు ఈ ఈశ్వరుడు జీవేభ్య పరహ జీవుల భిన్నుడు జీవులకు పంచ ఉంటాయి కానీ ఈశ్వరునికి పంచ ఉండవు అందుకని జీవుల ఇతడు భిన్నుడు అని శ్లోకార్థం నన్ను ప్రకృతి పురుషాతరిక్తే ఈశ్వర కల్పన అప్రమాణం ఎత్తి ఆశంక్య అంటే ఇంతవరకు సాంఖ్యులు ఏమని చెప్పుకుంటూ వచ్చారు ప్రకృతి పురుషుల కంటే ఇంకా వేరే ఈశ్వరుడు అంటూ లేరు ఎందుకు సాంఖ్యులు నిరీశ్వర వాదులు వాళ్ళు ఈశ్వరుడు నొప్పుకోరు కదా మీరు ఈశ్వరుడు ఉన్నాడు అధికంగా చెప్తున్నారు ప్రకృతి పురుషుల కంటే అని ఈ విధంగా శంక ఈ జీవుల కంటే భిన్నుడైనటువంటి ఈశ్వరుడు ప్రకృతికి నియామకుడు ఉన్నాడు అని యోగులు చెప్తున్నారు ఈశ్వరుణ్ణి స్వీకరించారు వీళ్ళు సాంఖ్యులకు యోగులకు పెద్ద వ్యత్యాసం ఏమీ లేదు అన్ని తత్వాల లోపల వాళ్ళు వీళ్ళు సమానంగా ఒప్పుకుంటారు సమానంగా చెప్తారు కానీ సాంఖ్యుల కంటే వైలక్షణం ఏమిటి అని అంటే యోగులు ఈశ్వరుని ఒప్పుకుంటారు సాంఖ్యులు ఒప్పుకోరు ఇంతనే వైలక్షణం అందుకే యోగులకు కూడా సాంఖ్యుల్లోనే గణన చేసి సేశ్వర సాంఖ్యులు అని యోగులకు చెప్తారు నిరీశ్వర సాంఖ్యులు అని కపిల భగవాన్ యొక్క అనునాయులకు చెప్తారు కపిలుడే కదా సాంఖ్యకర్త ఆ కపిలుని యొక్క అనుయాయులకు నిరీశ్వర సాంఖ్యులు పతంజలి భగవాన్ యొక్క అనుయాయులకు సేశ్వర సాంఖ్యులు అంటే ఈశ్వరుని ఒప్పుకునేటువంటి సాంఖ్యులు ఇద్దరు కూడా సాంఖ్యులే అని చెప్తారు కిచి ఇంతనే భేదం ఈశ్వరుని ఒప్పుకుంటారు యోగులు ఈశ్వరుని ఒప్పుకోరు సాంఖ్యులు ఇంతనే తేడా అని నూట శ్లోకాన్ని తెలుసుకున్నాము సమయం పూర్తయింది ఇప్పుడు సాంఖ్య అది అయుక్తము అని చేసి మరి ఉపనిషద్ ఆత్మ యొక్క స్వరూపం ఏమిటి అని చెప్పవలసి ఉంటుంది ఆ విషయము క్రమంగా రేపటి నుంచి తెలుసుకుందాం రేపు అష్టం ఉంటుంది ఎల్లుండి తెలుసుకుందాం మళ్ళీ రేపు సెలవు గుర్తుపెట్టుకోండి హరి ఓం తో సహనాభవ సహనోనక్వి నావీ తమస్ వహ ం శంతశాంత శిహి